మహే కవి కవీనాశ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ణోతి సాధనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురంపరాయణం నమస్కృత్యరం చె నరోం సరస్వతీం యాసంతయముదీరే కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్చామి ధర్మసమ్మూఢచేతాయ్రేయస్ నిశ్చితం బ్రూహిన్ మే శిష్య స్హం షాధి మాం ల్రపన్నం ఈ శ్లోకంలో అర్జునుడు తన ఎందు శిష్యభావాన్ని ఆవిష్కరించుకుని భగవాను ఎదుట శరణాగతి చేస్తాడు ఈ శిష్యుల్లో మూడు రకాలు కనపడతారు ఒకడు విద్యార్థి రెండు అంతేవాసి మూడు శిష్యుడు త్రీ లెవెల్స్ విద్యార్థి అంటే విద్యను కోరువాడు విద్య ఎవరికి అక్కర్లేదు కావాలి విద్య మీరు రోడ్డు మీద వెళ్ళేవాడిన ఎవరన్నా ఆపి నీకు విద్య కావాలంటే కావాలనే కాఫీ కావాలంటే అక్కర్లేదనొచ్చు కానీ విద్య కావాలంటే కావాలనే అంటాడు విద్య అక్కర్లేదేవాళ్ళకి కానీ విద్య కావాలి ఎందుకంటే యూనివర్సిటీలో అందరూ చేరతారు కొన్ని వేల మంది చేరుతారు అందరూ విద్య కావాల్సిన వాళ్ళే విద్యను కోరివారే కానీ ఆ విద్య కోసమని తర్వాత స్టెప్ తీసుకుని కష్టపడ్డం అన్నది అందరూ చేయరు విద్యను కోరేవాడు విద్యార్థి విద్యను కోరి ఆ విద్యను సంపాదించటం కోసం గురువు వెళ్ళి దట్ ఈజ్ వెరీ ఫస్ట్ స్టెప్ గురువు వద్ద పెట్టి అంతేవాసి అది మేజర్ స్టెప్ అది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అది అంతే వాసి అంతే అంటే సమీపే వసతి గురువుకి సమీపంలో ఉండడం గురువుకి సమీపంలో ఉండడం అంటే హాస్టల్లో మకాం పెట్టడం లేకపోతే పాఠానికి దగ్గరగా మకాం ఉండటం జూబ్లీ హిల్స్లో మకా ఉంటే పాఠం కుదరదు అనుకోండి జూబ్లీ హిల్స్లో ఉంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి కొంచెం లొకాలిటీ ఎలా ఉన్నా మనం పాఠానికి దగ్గరగా ఉండాలి దట్ ఈస్ అంతేవాసి లేకపోతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవటం డిస్టెన్స్ ఏమైనా ఉంటే దట్ యూ కెన్ కవర్ ఈజీలీ అనే వ్యవస్థ చేసుకోవటం ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో కానీ మాట్లాడుకోవడం మాతో కొంతమంది చెప్తూ ఉంటారు మాకు రావడాలని ఉందండి కానీ రాలేకపోతున్నామని నేను విని నవ్వి ఊరుకుంటాను అప్పుడప్పుడు చెప్తాను కూడా రావాలని ఉంటే రావచ్చు కూడా అంటాను అన్నప్పుడు అంటాను లేనప్పుడు లేదు ఏముంది రావాలనుంటే రావచ్చు సమ్ సర్కమ్స్టెన్సెస్ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ జనరల్గా ఇప్పుడు చోట నుంచి పది మైళ్ళ దూరం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురు నలుగురో ఒక గ్రూప్ కింద తయారై ఓ ఆటోలన్నీ మాట్లాడుకుని వాడికి నెలకింత చొప్పునిస్తే వాడు చక్కగా ఆనందంగా తీసుకొస్తాడు తీసుకెళ్తాడు ఈ ఆటో వాళ్ళు పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావట్లేదు డౌట్ ఇన్వెస్ట్ సమ్ మనీ అండ్ సమ్ టైం నాతోటి ఒక అమ్మగారు ఉన్నారు నాకు గీత అంటే మీ పాఠం అంటే చాలా ఇష్టం అండి కానీ నేనున్న చోటు మీ క్లాసుకి అది నడిచి వచ్చి దూరమో కాదు బస్సు ఎక్కి దూరమో కాదు నేను ఇంకేం చెప్పను మాట్లాడకూడదుకున్నా ఓకే అలాగే కాబట్టి అంతేవాసీ సో అంతేవాసీ ఏంటంటే వన్ హూ ఇస్ రెడీ టు ఇన్వెస్ట్ సమ్ ఎఫర్ట్ ఇంటూ దట్ డిజైర్ జ్ఞానమునందు కోరికుంటే చాలదు ఆ కోరికని సాకారం చేసుకున్న కోసం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నవాడు అంతేవాసి దెన్ దెన్ కమ్స్ ది ఫైనల్ స్టెప్ సరెండర్ శిష్య అది థర్డ్ స్టెప్ శిష్యుడంటే శిక్షింపబడు శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం శిక్షణ ఇయ్యబడు వాడు శిక్ష అంటే పనిష్మెంట్ కాదు పనిష్మెంట్ కూడా దాని అభిప్రాయం ఏంటంటే రిఫార్మ్ అనే సెన్స్లో శిక్ష అంటే పనిష్మెంట్ అని అర్థం వచ్చింది సో వాడిని హింస పెట్టడం అనే అభిప్రాయం కాదు అక్కడ వాడిని రిఫార్మ్ చేయడం కోసం సో శిక్షణ ఈయబడువాడు శిష్య సో గురువు యొక్క అదుపాజ్ఞలలో ఉంటూ కనుసన్నలలో మెలుగుతూ చక్కగా కష్టపడి చదువుకునేవాడు శిష్య సో శిష్య ప్రతివాడు శిష్యుడు అవ్వాలి అప్పుడు వాడికి విద్య వంట పడుతుంది కొంతమంది అంతేవాసులుగా ఉండి కాలక్షేపం చేసేస్తూ హాస్టల్లో జాయిన్ అయ్యి కాలక్షేపం వేదాంత కోర్సులో జాయిన్ అయ్యి ఇటు అలరి చిల్లరగా తిరుగుతో కాలక్షేపం చేసేసి అయిపోతాం ఉన్న టైం అంతా అయిందనిపించేసి ఇంకప్పుడు రోడ్డువి పడ్డాము సో అలా కాదు గురువు దగ్గర ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఎందు ఒక డిసైపుల్ యొక్క లక్షణాన్ని ఆవిష్కారం చేసుకున్నవాడు శిష్య సో అర్జునుడు ఆ పని మొట్టమొదటిసారిగా చేశాడు శ్రీకృష్ణుని ఎదుట శ్రీకృష్ణుని ఎందు గురువుని దర్శించాడు తన ఎందు శిష్యుణ్ణి దర్శించుకున్నాడు సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే చదువుకునే టైం ఏదో పాతికేళ్ళ దాకా ఎంతో ఉంటుంది ఇంకా తర్వాత మనం చదవాల్సిందేం లేదు అనే ధోరణిలో ఉంటారు అది చాలా తప్పుది మనం లాస్ట్ బ్రెత్ వరకు అంటే ఆఖరి క్షణం వరకు జీవితంలో విజ్ఞానాన్ని సముపార్జించటానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి ఆఖరి క్షణం వరకు కూడా ఆ పని చేయాల్సి కనుక ఎందుకంటే మనిషి కేవల సంసారంలో జీవిస్తూ ఉండటం అంత తెలివైన పని కాదు కే కేవలము సంసారం కేవలము సంసారం అంటే ఏమిటి అర్థ కామమయమైన జీవితం ఏవో కొన్ని కామనులు ఉంటాయి ఏవో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం లైఫ్లోనూ ఆ గోల్స్ని సాకారం చేసుకునే కోసం కొంత ధనాన్ని అది సంపాదించి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో అలాగా మొత్తం జీవితం అంతా అలా అయిపోకూడదు జీవితాన్ని విజ్ఞాన భావన ప్రపంచంలో జీవిస్తూ ఉండాలి ఈ సాంసారికములైన పనులు ఏవో ఏదో ధనా ధనార్జన తర్వాత కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు సమాజానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి వాటితోటే జీవితం అయిపోయిందని అనుకోకూడదు అవి చేసుకుంటూ వాటికి వినియోగించాల్సిన శక్తిని యుక్తిని వాటికి వినియోగిస్తూ మనము వాటికి అతీతంగా వాటికంటే ఒక లెవెల్ ఎక్కువలో విజ్ఞానమయమైన జీవితాన్ని గడపాలి భావనామయమైన జీవితాన్ని గడపాలి హయ్యర్ ఇమోషన్స్ అంటే ప్రేమ దయ కరుణ దానము ధర్మము ఇటువంటి హయ్యర్ ఇమోషన్స్ ఉంటాయి వాటి ఆ లెవెల్కి ఎదిగి ఆ లెవెల్లోనే జీవించాలి ఇంకా అంతకంటే హయ్యర్ లెవెల్ ఆత్మ జ్ఞానము తర్వాత విజ్ఞాన సముపార్జన జీవితానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవటము సో ఆ రకంగా ఆ హయ్యర్ లెవెల్స్లో జీవించాలి కానీ మరీ కేవలము డబ్బు సంపాదించుకోవడం భోజనం చేయడం సుఖాలు అనుభవించడం ఇల్లు కట్టుకోవడం వాక్యలు ఇంత ఇంతటితో సరిపెట్టేయకూడదు అది పశుప్రాయమైన జీవితం అయిపోతుంది అలా జీవించకూ అది అందరికీ అవసరం ఓ లెవెల్లో వాటిని ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసేసుకుని వాటి నుంచి హయ్యర్ లెవెల్కి ఎదిగి జీవించాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన ఎందు ఒక జ్ఞాన పిపాసన ఒక జిజ్ఞాసన ఆవిష్కరించుకోవాలి యూ హ్యావ్ టు చూస్ టు నో మనం ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆ ఛాయిస్ అది ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో దాన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సో అలా చేసిన వాడే శిష్యహార శిష్య స్నేహం ఇప్పుడు జీవితంలో ధనం ఉంటుంది ఇల్లు వాకిలీ ఉంటుంది అంగబలం అర్థబలం ఉంటుంది పెద్ద లోగిళ్ళు అన్నీ ఉంటాయి కార్లు నౌకర్లు చాకర్లు అన్నీ ఉంటాయి అన్నీ ఉండి ఈ వ్యక్తి వెళ్ళి వయస్సులో ఉంటాడు అరవై ఏళ్ళలో ఎంతో ఉంటాడు ఇతను వెళ్ళి ఓ ఓ భిక్షువు దగ్గర కూర్చుని ఏవేవో విషయాలను తెలుసుకున్నామని ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాని దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది సో జీవితం అంటే కేవలము భోగ భోగభాగ్యములు మాత్రమే కాదు కేవలము అంతే అయితే మరి అవన్నీ అతనికి ఉండనే ఉన్నాయి అయినా కూడా అవన్నీంటినీ కొంతసేపు పక్కన పెట్టి వెళ్ళి ఓ మహాత్ముడి దగ్గర కూర్చుని జీవితానికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడంటే దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్ కాబట్టి ప్రతి వ్యక్తి కూడా విజ్ఞా చదువుకున్నవాళ్ళు ప్రధానంగా ఒక ఉన్నతమైన స్థాయికి చేరి మానసికంగా ఆ భావన ప్రపంచంలో జీవించాలి విజ్ఞాన ప్రపంచంలో జీవించాలి కానీ కేవలము అన్నమయ కోశంలో జీవించకూడదు అన్నమయ కోశం అంటే ఫిజికల్ బాడీ సో ఐ ఆమ్ వాట్ ద ఫిజికల్ బాడీ ఈజ్ అనే లెవెల్లో జీవించకూడదు అది చాలా పశుప్రాయమైన జీవితం అన్నమయ కోశం కంటే ఒక్క పిసరు ఎక్కువ ప్రాణమయ కోశం అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉండటం ఇటు అటు తిరిగి కష్టపడి పని చేయటం ఎక్సర్సైజ్ చేయటం అదే ప్రాణమయ అంతకంటే పైన ఉన్నది మనోమయ అంటే హయ్యర్ ఇమోషన్స్ ఇందాక మనో చూడండి ఆ హయ్యర్ ఇమోషన్స్ అంతకంటే పైది విజ్ఞానమయ సో ఆ లెవెల్స్లో జీవించాలి కానీ కేవలము అన్నమయ్య క్వశ్చన్లో జీవించాడు అనుకోండి అన్నమయ్య క్వశ్చన్లో జీవించడం అంటే డబ్బు సంపాదిస్తాడు భోగాలు అనుభవిస్తాడు వాడుకు నిద్రపోతాడు మళ్ళీ నిద్ర లేచింది ఎందుకంటే ఇంక లేవాలి కాబట్టి వాడే నిద్ర లేవాలనుకుని లేవడు అదేదో ఒక తత్వం లోపల ఉండి లేపుతోంది వాడిని అందుకోసం లేస్తున్నాడు కానీ వాడేం నిద్ర లేవాలనుకుని లేస్తాడా నిద్ర లేవాలనుకునేవాడు ఉండడు కదా అప్పుడు సో దెర్ ఈజ్ సంథింగ్ విచ్ వేక్స్ హీమ్ అండ్ సో హీ వేక్స్ అప్ ఇట్ హ్యాపెన్స్ హీ డజన్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇట్ హ్యాపెన్స్ వాడికే కాదు అందరికీ కూడా సమానమేది కనుక సో కేవలం నిద్ర లేచాడు కాబట్టి ఇంకా ఏదో తినడము తాగడము లేకపోతే డ్యాన్స్ చేయటం ఇలాగా డబ్బు సంపట్ అన్నిటికీ డబ్బు కావాలి కాబట్టి డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించాం కాబట్టి భోగాలు అనుభవించడం భోగాలు అనుభవిస్తున్నాం కాబట్టి డబ్బు సంపాదించటం అంత మాత్రంతో జీవితాన్ని సరిపెట్టేస్తే అది అన్నమయము అన్నమయంతో సరిపెట్టేయటం అది పద్ధతి కాదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఎందు శిష్యత్వాన్ని ఆవిష్కరించుకోవాలి అర్జునుని అంతటి సర్వసమర్థుడు రాజకుమారుడు యుద్ధ వంట నెగ్గినట్లయితే చాలా అధికారంలోకి రాబోయేవాడు సో శస్త్రాస్త్ర సంపన్నుడు అన్నీ గొప్ప లక్షణాలు ఉండి తనలో ఒక శిష్యత్వాన్ని ఆవిష్కరించుకున్నాడు ఎవ్రిబడి హ్యాస్ టు మేక్ దిస్ డిస్కవరీ శిష్య స్థేహం తర్వాత శరణాగతి శరణాగతి అంటే అది మనకు విస్తారంగా వస్తుంది ఎదుర సో ఇక్కడ అర్జునుడు ఒక శిష్యునిగా గురువు ఎదుట శరణాగతి చేస్తున్నాడు ప్రప ప్రపన్నం అంటున్నాడు షాధిమాం త్వం ప్రపన్నం నిన్ను శరణు వేడుతున్నాను నన్ను నీవు రక్షించవలసినది శరణు అంటే ఆ శబ్దానికి అర్థమేట శరణం గృహరక్షిత్రోహ ఇతమరహ అని అమరని కంటూ అది శరణశబ్దానికి అర్థమేట్టు శరణము అది సంస్కృతంలో పిల్లలు శరణు ఉంటారు డజన్ మ్యాటర్ సో శరణశబ్దానికి అర్థం గృహము రక్షకుడు రక్షిత అంటే రక్షకుడు సో మనము గృహము అంటే ఈ ఈటకలతోటి సిమెంటుతోటి కట్టిన గృహము అది ఎలాగూ శరణశబ్దం చేతనం వాడతారు అది అర్థం ఉన్నది బట్ గృహము అంటే ది ది ఇమోషనల్ లెవెల్ వేర్ ది పర్సన్ లివ్స్ అదే అక్కడ శరణశబ్దానికి అర్థం కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుని వీ ఫీల్ కంఫర్టబుల్ అయిపోయిట్ అక్కడ ఇట్ ఈస్ ది ఇమోషనల్ కంఫర్ట్ దట్ వీఆర్ థార్కింగ్ అబౌట్ నిజానికి అద్దీంట్లో ఉంటే మీకు ఆ కంఫర్ట్ ఉండదు స్వంత ఇంట్లో ఉంటే కంఫర్ట్ ఉండదు ఎంతోమంది అంటారు పెద్ద బిల్డింగ్లో మంచి మోడర్న్ బిల్డింగ్లో అద్దె ఉండడం కంటే పాక సరే స్వంత గృహంలో ఉండడం మీరు ఆ ఫీలింగ్ ఉన్న ఎరుగుదురు కదా మీరు సో ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కుని దాంట్లో ఒంటి రాటతోటి ఒక ఒక పాక వేసుకుని దాంట్లో నేను ఉంటాను స్వంత గృహంలో ఉంటాను అని అంటాడు అంటే ఇక్కడ గృహము అంటే ఇటకలోనూ సిమెంటు కాదు గృహం అంటే గృహము అంటే ఇది నేను నాది అనే భావన అది సో సైకలాజికల్ స్టెబిలిటీ సో సైకలాజికల్లీ హీ ఫీల్స్ కంఫర్ట్ హీ డిస్కవర్స్ కంఫర్ట్ విత్ హిమ్ హిమ్సెల్ఫ్ దట్స్ వై ఇట్ కాల్డ్ శరణం కొంతమంది ఉన్నారనుకోండి మాకు స్వంతంలో వద్దని మేము అది ఇంట్లోనే వాళ్ళు నిర్ణయం చేసేసుకుంటారు కంఫర్టబుల్ విత్ దట్ ఆల్సో కాబట్టి శరణం అన్నది ఇట్ ఈజ్ దట్ ఫ్యాక్టర్ విచ్ గివ్స్ యూ సైకలాజికల్ కంఫర్ట్ ఫీలింగ్ ఆఫ్ ఎడిక్వసీ ఐఎమ్ ఓకే అనే ఫీలింగ్ మనకి ఏదిస్తుందో దాన్ని శరణం అని అంటారు శరణం గృహరక్షిత్రోహో ఇప్పుడు ఎల్ఐసి పాలసీ చేశారనుకోండి ఎల్ఐసి పాలసీ చేయాలంటే పాలసీ పూర్వం వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు తెలియదు ఏజెంట్ ఏం అంటే వచ్చి నువ్వు పాలసీ తీసుకుంటే నీకు చాలా బాగుంటుంది పాలసీ లేకపోతే నీకు చాలా నష్టము ఏజెంట్ బోధించే ప్రయత్నం చేస్తాడు దెట్ మే సెన్స్ ఇన్ ఇట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఎగ్న్ ఇట్ ఎగ్నెస్ట్ బట్ వన్స్ హీ పర్చేజెస్ ది పాలసీ హీ ఫీల్స్ ఎ కంఫర్ట్ హౌవర్ టెంపరీ ఇట్ మే బీ హీ ఫీల్స్ కంఫర్ట్ సో అంటే ఏంటి తన ఇన్నర్ కంఫర్ట్ కోసం ఎల్ఐసి పాలసీని నమ్ముకుంటాడు మీరు అలా నమ్ముకోండి అని వాళ్ళు ఏమో ప్రజా అడ్వర్టేజ్ కూడా చేస్తారు యోగక్షేమం వాహాన్యహం యూ కెన్ రిలయ అప్ ఆన్ అంటే ఇప్పుడు మనం దేన్ని శరణ వేడినట్టు ఎల్ఐసి పాలసీని శరణ వేడినట్టు సో ఇది సార్ ఇది హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది బికాస్ హ్యూమన్ నేచర్ వాంట్స్ సమ్ సపోర్ట్ టు ఫీల్ కంఫర్టబుల్ విత్ ఇన్ ఆ సపోర్ట్ లేకపోతే దే కెనాట్ ఫీల్ కంఫర్టబుల్ సో అంచేతనే ఇప్పుడు మీ బస్తీలో ఒక గోండా గారు ఉన్నారనుకోండి ఆయనతోటి మీరు మంచి స్నేహం అంటే మా రోడ్డు మీద వెళ్ళేవాడు హాయ్ హలో హవార్ అని ఆ లెవెల్లో ఫ్రెండ్లీ లెవెల్లో ఉన్నారనుకోండి అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ హూ డూ నాట్ నో హిమ్ ఆర్ హీ డజంట్ కేర్ టు సే హలో టు దెమ్ అప్పుడు ఆబ్వియస్లీ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దట్ బస్ ది బికాజ్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ దర్ జెంట్లు మనం ఒకప్పుడు ఆ జెంట్లమెన్ మీద ఏదైనా పోలీస్ కేసు వేశారు అనుకోండి అప్పుడు యూ ఫీల్ ది ఆపోజిట్ మొన్న ఇన్వాల్వ్ చేస్తాడేమో వీడైనా అలాగంటే డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతాడు కాబట్టి ఈ విధంగా దట్ ఫ్యాక్టర్ విచ్ గివ్స్ దట్ ఇన్నర్ కంఫర్ట్ దట్ ఈస్ ద శరణ ఇప్పుడు మానవుడు సాధారణంగా ధనాన్ని శరణు వేడుతాడు నా దగ్గర ఓ మోట ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను అని అనుకుంటాడు అనుకుని మోటర్ను సంపాదిస్తాడు తీరా మోట వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ చాలా టెంపరీగా ఉంటుంది అలా వస్తుంది మళ్ళీ మాయమైపోతుంది మళ్ళీ పోతుంది మళ్ళీ మామూలు ఒకప్పుడు ఆ మోటార్ డిస్కంఫర్ట్ని పట్టుకొస్తుంది డబ్బు ఉంటే రక్షణ అంటారు డబ్బు ఉంటే రక్షణ లేకపోతే మరి ఆపోజిట్ మీరు ఏదైనా ఒక లక్ష రూపాయలు జేబులు పెట్టుకున్న వాటి మీకు వెళ్తే తెలుసుకుంది రక్షణ ఆపోజిట్ ఇప్పుడు మీరు హాయిగా నిద్రపోతున్నారు మీకు లాటరీ వస్తే ఇంకా అప్పటితో మీకు ఆ నిద్ర ఆఖరం ఇంకా నిద్రపోలేరు మీరు మీరు నిద్రపోవాలంటే బయట గన్మ్యాన్ ఒక నిలబడితేనే మీరు లోపల నిద్రపోగలుగుతారు కాబట్టి శరణం అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది రాజకీయ టికెట్ వస్తే మాకు శరణం అనే టికెట్ని శరణ పెడతారు టికెట్ వస్తే ఏమైనా నెగ్గాలి కదా ఇంకా నెగ్గితే అది కాబట్టి ఈ విధంగా లౌకిక విషయాలను మనం సహజంగా శరణ వేడుతూ అది చాలా తెలివైన పనిగా సహజమైన పనిగా మనకు అనిపిస్తుంది కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి మీరు ఆత్మజ్ఞానాన్ని శరణు వేడండి గీతాజ్ఞానాన్ని శరణు వేడండి అని మీరు ఎవరికైనా అడ్వర్ట అడ్వైజ్ ఇచ్చారనుకోండి అంటే వెంటనే ఆయన ఏమంటాడు అప్పుడే కంగారు ఏముంది అండి చూసుకున్నాం అప్పుడే గీత దాకా ఇంకా రాలేదు మేము సో మరి ఏమిటంటే ఈ లోకంలో మనం వేటిని వేటిని శరణు వేడుతున్నాము ఒకప్పుడు రాజకీయ నాయకులను వెళ్ళి కాలు పట్టుకుంటాము ధనాన్ని కాళ్ళు పట్టుకుంటాము భోగ సాధనాలని మనం శరణు వేడుతూ ఉంటాము ఈ భోగ సాధనాల ద్వారా నేను హాయిగా ఉండగలుగుతాను అనే ఒక అభిప్రాయంతో పోగ సాధనాలని శరణ పెడతాము రియల్ ఎస్టేట్ని శరణ పెడతాం జడ పదార్థాలన్నింటినీ శరణు వేడుతూ ఉంటాం సాటి మానవుల్ని శరణు వేడుతూ ఉంటాము సో ఏమంటే ఇఫ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్సెక్యూర్ మీరు వెళ్ళి వాడిని శరణు వేడితే వాడు మీకు సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు ఇద్దరు ఇన్సెక్యూర్ పీపుల్ కలిస్తే సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్సెక్యూర్ ప్లస్ ఇన్సెక్యూర్ ఈజ్ నెవర్ ఇన్ సెక్యూర్ ది రిమైన్ ఇన్సెక్యూర్ ఓన్లీ కానీ మనం అది గుర్తించాం మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నవాళ్ళందరినీ శరణు వేడుతాం కానీ ఈశ్వరుణ్ణి శరణు వేడు అని ఎవడైనా చెప్పారనుకోండి అది వెంటనే మనం ఏమంటాం అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ లెక్చర్ అనని పేరు పెడుతున్నాం ఇట్స్ ఎ స్పిరిచువల్ లెక్చర్ ఆర్ ఇట్స్ ఎ రిలిజియస్ టాక్ ఈశ్వరుణ్ణి శరణు వేడు అని ఇట్స్ ఎ రిలిజియస్ టాక్ ఆర్ ఎ స్పిరిచువల్ లెక్చర్ బట్ ఐసే ఈశ్వర శరణాగతి అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ దట్మచలోన్ అదేదో రిలిజియస్ డిస్కోర్సును స్పిరిచువల్ టాకు కాదు అది ఈశ్వర శరణాగతి అన్నది ఇట్ ఈస్ ది మోస్ట్ ప్రాక్టికల్ వే ఆఫ్ లీడింగ్ డైలీ లైఫ్ దిస్ ఈజ్ ఎ డిస్కవరీ సామాన్యమైన విషయం చాలా చాలా చాలా కఠినమైన విషయం ఎంత కఠినమైందంటే మేము శరణాగతి చేస్తామని అంటూ ఉంటారు ఊరికే అలా పైపైనంట అది ఊరికే ఒకాబులరీ మనకే ఒకాబులరీలు వకాబులరీ ఉంటుంది అంటే ఆ పదాలని పట్టుకుంటాం మనం పట్టుకుని ఆ పదాలతోటి మనం సంతృప్తి పడుతూ ఉంటాం ఆ పదాన్ని ఉచ్చరించి యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఏ వర్డ్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఏ కాన్సెప్ట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ జైదర్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ వర్డ్స్ అండ్ పీపుల్ హ్యావ్ కాన్సెప్ట్స్ ది మిస్టేక్ ది వర్డ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఫర్ నాలెడ్జ్ నేను చాలాసార్లు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా కొంచెం రెవల్యూషనరీగా ఉంటాయి ఐడియాస్ అని నేను కాబట్టి ఏవో కొన్ని వర్డ్స్ పట్టుకునే లేదా ఏవో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అది శరణాగ అది అది నాలెడ్జ్ అని అనుకోకూడదు శరణాగతి నేను దేవుణ్ణి శరణ వేడాను అని అంటాడు అని ఆమె బట్ హీ డజన్ మీన్ ఇట్ అండ్ హీ డజన్ నో ఇట్ కానీ ప్రతి వ్యక్తి కూడా ఈశ్వర శరణాగతి వైపుకి పయనించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ మొత్తం సృష్టిలో మనకు రక్షణ కంఫర్ట్ రక్షణ అంటే కంఫర్ట్ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ మీకు స్థిరంగా శాశ్వతంగా యథార్థంగా లభించాలంటే ఈశ్వరుడు తక్కువ మరి ఇంకొకటి లేనేలేదు ఈ సృష్టి కొనకు అయితే మనకు ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుందో చూడండి ఈశ్వరుడు ఏమి ఈశ్వరుడు అండి బాబు ఎక్కడ ఎక్కడున్నాడో ఈశ్వరుడు ఎక్కడ లోకల్గా అయితే ఎక్కడ కనపడ్డు ఇస్తే నాన్ లోకల్ గైని అలాగే శరణ వేడ్డం లోకల్గా ఉన్నటువంటి వీటన్నింటినీ కన కనపడి దాన్ని వదిలిపెట్టేసి ఏదో ఏదో మీరు ఐడియలాజికల్గానో లేకపోతే ఇమోషనల్గా ఏదో చెప్పి దాన్ని శరణ వేయడం అంటే ఇప్పుడు లోకల్గా ఉన్న గోండాని శరణ వేడితే ఆ బస్తీలో ఏవో ఉపయోగాలు ఉంటాయి ఎల్ఐసి పాలసీ చేసుకుంటే దానివల్ల ఏవో ఉపయోగాలు ఉంటాయి ఎంపీ మనకి ఎవరైనా తెలుసున్నవాడు ఉంటే దానివల్ల ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మకా ఉండడానికి రూముకు వెతుక్కోక లేకుండా నేను లెటర్ ఇస్తాడు పట్టుకు వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామిని సెలవు శరణ ఇప్పుడు నేను చెప్పినవి దొరుకుతా కాబట్టి లోకల్గా ఉండేవి ఏవో చూసుకుని వాటిని శరణ వేయడమని అది మనకి ఎవడో చెప్పక్కల తెలుస్తూనే ఉంటుంది ఇవేమీ నిజమైనటువంటి రక్షణ కాదని వాస్తవమైన రక్షణ ఈశ్వర శరణాగతిలోనే ఉంది అని తెలుసుకోవడానికే చాలా చాలా చాలా వీడు ఉన్నతిని సాధించాల్సి ఉంటుంది అసలు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వటమే చాలా కఠినమైన విషయం ఎందుకంటే ఒకటి ఎదురుకుండా కనపడుతుంది ఈ కనపడుతున్నది మిథ్యా తెలుసుకోవాలి వీడు కంటికి కనపడకపోయినా ఉన్నది అది మాత్రమే సో అనే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నా ఉన్నవాడు ఒక్కడు మాత్రమే అని గ్రహించడం అంటే అదేమీ సామాన్యమైన విషయం కాదు ఆ గ్రహింపు sloga one has to acquire it and arjuna seems to have acquired it he has not yet really acquired it vadu adhigaramga acquire chesestundante yatharthamaina sharanagati chesthe inge e bodha akkaledu vadu gnyane thani arjunudu inga gnyani kaadu kada sharanagati chesayananu antunadu he has taken the first step towards the sharanagati so shadhi mam twam prapannam తర్వాత కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు తనలో ఉండే దోషాన్ని ఒకటి గుర్తిస్తున్నాడు ఆ దోషం ఏమిటి కార్పణ్యము ఏ దోషాన్నైతే సంజయుడు కృప అని వర్ణించాడో దాన్ని అర్జునుడు కార్పణ్యము అని వర్ణించుకుంటున్నాడు సో ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో ఉన్న గుణాన్ని మనం సద్గుణంగానూ చెప్పచ్చు దానిలో దోషయుక్తంగానూ కూడా చెప్పచ్చు సో అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది ఒకడు తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి వినయశీలి అనొచ్చు మితభాషీ అనొచ్చు లేకపోతే అక్కడ నేను ఉన్నానని తెలిసి కూడా తలెత్తి కూడా నాకేసి చూడలేదు పొగరమవుతు అని కూడా అనవచ్చు కనుక సందర్భాన్ని బట్టి దృష్టికోణాన్ని బట్టి ఒక స్థితిని మనం వర్ణించడానికి అవకాశం ఉంటుంది అర్జునుడు మొట్టమొదటి ఏమనుకున్నాడంటే ఇదంతా కృపా కృపా అనుకున్నాడు కృపాక్రమం అనుకున్నాడు వీళ్ళందరి మీద నేను దయచూపిస్తున్నాను అంచేతనే నేను యుద్ధాన్నించి వెనుదిరిగే ప్రయత్నం చేస్తున్నాను అని అనుకున్నాడు కానీ అతనికే అర్థమవుతోంది అట్ ది సేమ్ టైమ్ హీఈస్ అండర్స్టాండింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ ఏమిటంటే ఇంత దాకా వచ్చి అందులో శ్రీకృష్ణుడు క్లైబ్యం ఆస్మగమ అని చెప్పిన తర్వాత అకీర్తికరం అర్జున అస్వర్గ్యం అనార్య జుష్టం నువ్వు తీసుకుంటున్నటువంటి స్టెప్ చాలా పొరపాటు స్టెప్ అని చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై అప్రోచ్ ఇప్పుడు ఒక పని చేద్దామని మొదలుపెట్టి ఆ పని మానేసి సడన్గా మానేస్తే ఆ మానేసిన మానేస్తాడే కానీ ఆ కంఫర్ట్ రాదు ఇప్పుడు ఇంట్లో అమ్మగారు అన్నం వండడానికి మొదలుపెట్టారు ఫుడ్ తయారు చేయడానికి మొదలుపెట్టారు లోపల ఏదో మాట వచ్చో లేకపోతే కోపం వచ్చో లేకపోతే ఉక్రోషం వచ్చో చెస్ నేను వంట వండను అని ఆ గెరిటర్ గిన్నె కింద విల్ షీ బీ ఏబుల్ టు రిమైన్ కంఫర్టబుల్ బై నాట్ కుకింగ్ నో మళ్ళీ ఏదో సరే ఇంకా నాకు తప్పదు లేదు ఎన్ని తిట్టుకున్నా ఏమైనా నాకు తప్పిది కాదని మళ్ళీ ఆ గిన్నె ఆ గెరిటే తీసుకుని మళ్ళీ ఎసరు వేసి మళ్ళీ వంట చేసి ఆ ఏదో ఏడవండి ఇదిగో వండి పారేసాను మీ ఏడు మీరు ఏడవండి ఆ పని చేస్తే కానీ మనసుకు ఉత్సాహం షీ కెనాట్ బి కంఫర్టబుల్ ఎందుకంటే షీ నోస్ దట్ ఇట్ ఈస్ హర్ డ్యూటీ సమ్హవ్ షీ షీ ఈస్ డూయింగ్ ఇట్ షీ లవ్స్ టు డూ ఇట్ ఇప్పుడు ఏదో వాడేదో మాట అన్నాడు కాబట్టి తేడా వచ్చింది కానీ నార్మల్లీ దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ అన్ షీ నోస్ ఇట్ సో ఫర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఒకటి బలంగా ముందుకు వచ్చేపటికి కోపం మీద ఉక్రోషం మీద గిన్నె విసిరేసినా మళ్ళీ ఆ గిన్నె తీసుకుని ఆ వంట పూర్తి చేస్తే కానీ అమ్మగారికి విశ్రాంతి ఉండదు మానసికమైన విశ్రాంతి ఉండదు సో అలాగే అర్జునుడికి ధనస్సు కింద పారేసినా దర్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐ హ్యావ్ టు స్టాండప్ అండ్ ఫైట్ అని వాడికి తెలుస్తూనే ఉంది కానీ మళ్ళీ ధనస్సు చేతితో పట్టుకుందామంటే చేతులు వణుకుతున్నాయి చేతులకి పట్టు కూడా దొరకట్లేదు ఆ స్థితిలో ఉన్నాడు మనం చూసాం కదా జ్వరం వచ్చిన వాళ్ళ ఉన్నాడు కాబట్టి తనలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించాడు కార్పణ్యము పేరు పెట్టాడు ఆ దోషానికి కార్పణ్యము కాయర్ అంటే పిరికితనము అని అర్థం లోభము ఎప్పుడు లోభి ఎప్పుడు పిరికివాడుగా ఉంటాడు ఎందుకంటే లోభికి తన జేబులో ఉన్న డబ్బులు జారిపోతాయేమో అనే భయంతో ఉంటాడు ఎప్పుడూ కూడా వాడు ఎప్పుడు లోభ ఎప్పుడు అన్కంఫర్టబుల్గానే ఉంటాడు ఎందుకంటే హీ హీఈ్ వెరీ అన్ష్యూర్ హీ డజన్ వాంట్ టు స్పెండ్ మనీ దెర్ఫార్ ఆ మనీ వల్ల వచ్చే కంఫర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వాడికి వాడు దూరంగానే ఉంటుంది వాడికి ఆ కంఫర్ట్ మనీ డబ్బు ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నవాడికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు కానీ డబ్బు దాచుకోవాలి కానీ మనం ఖర్చు పెట్టకూడదు అంటే వాడు లోభ అయిపోయి వాడు చాలా అన్ కంఫర్టబుల్ అయిపోతాడు పెరిగితనం వచ్చిపోతుంది సో నాలో కూడా ఈ కార్పణ్యము అనే దోషం వచ్చినది ఉపహత స్వభావ స్వభావం ఏమిటి యుద్ధం అర్జునునికి స్వభావం యుద్ధం చేయటం కానీ ఈ పిరికితనము రక్తం చెందుతుందేమో అనే భయము పితృదేవతలకి తద్దినాలో ఉండవేమో అని ఇదొక ఫ్యాక్టరు ఇవన్నీ ఇలాంటివన్నీ కలిసి అతని యొక్క సహజ స్వభావమైనటువంటి ఆ యుద్ధ వీరత్వాన్ని పాడు చేసి పెట్టే సో కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢచేతా యుద్ధం చేస్తే రక్తం చెందుతుంది ప్రాణ తలలు నరకాల్సి నిలువున మనిషిని కోల్చాల్సి నేల గోల్చాల్సి ఇదంతా ఈ రక్తపాతం అంతా అధర్మమేమో అనిపిస్తోంది బట్ అట్ ది సేమ్ టైం తాను యుద్ధ తన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పూచి తన మీద ఉంది ఇది ధర్మ యుద్ధము దీంట్లో నిలబడి యుద్ధం చేసి తన పరాక్రమాన్ని చూపించి దుష్టులైనటువంటి దుర్యోధనాదులకు శిక్ష వేసేటువంటి సందర్భం కూడా ఉన్నది క్షత్రియ వీరునిగా అదే అతని డ్యూటీ కాబట్టి డ్యూటీ ఇటు లాగుతోంది అటు లాగుతోంది వాట్ టు డూ ధర్మసమ్మూఢ చేతా ఇటు చేయాలా అటు చేయాలా అని ఒక పెద్ద సంకటంలో పడిపోయాడు వ్యామోహంలో పడిపోయాడు కాబట్టి శ్రేయ సో ఇది సందర్భం ఇక్కడ ఈ శరణాగతిని ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉన్న శ్లోకం ఇది శరణాగతి శ్లోకం కదా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తులో చెప్పారు శరణాగతి ఉపనిషత్తు అని సో ఇది శ్వేతాశ్వత రోపనిషత్తులు మంత్రం యో వై బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపదే అనే ఆ మంత్రం ఇక్కడ ఉన్న ఈ మంత్రం ఇట్ రిజంబుల్స్ దట్ ఈ శ్లోకం ఇట్ రిజంబుల్స్ దట్ మంత్రం షాధి మాం థా ప్రపన్నం శరణమహం ప్రపద్యే అవన్నీ ఆ వర్డ్స్ అన్నీ వర్డ్స్ వృత్తంతో సహా లంబా వృత్తం కదా జస్ట్ కోయిన్ సైడ్స్ అక్కడ శరణాగతి ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి ఎందు ప్రతిఫలించి సగుణ ఈశ్వరుడైనది సగుణ ఈశ్వరుడు అంటే ఆ సగుణ ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమైనడు కాబట్టి ఏ పరబ్రహ్మ అయితే మొట్టమొదట సగుణ ఈశ్వర రూపంగా ప్రకటమై ఆ సగుణ ఈశ్వరుని నుండి వేద జ్ఞానం రూపంగా ప్రకటమైనదో యో వై వేదాంశ్చప్రహినోతి తస్మై ఎందుకంటే పరబ్రహ్మ శుద్ధ చైతన్యం చైతన్యము యొక్క ఎక్స్ప్రెషన్ అభివ్యక్తి ఎలా ఉంటుంది జ్ఞానము ఆనందము ఆ రూపంగా ఉంటుంది సో అంచేతనే మొట్టమొదట దట్ కాస్మిక్ పర్సన్ అంటే శక్తి స్వరూపుడు తర్వాత వేదము అంటే జ్ఞానము సో మొట్టమొదట ప్రకటమైనటువంటి మొట్టమొదట ఎఫెక్ట్ కార్యం ఏమిటంటే కార్యబ్రహ్మ అంటారు అదేమిటంటే జ్ఞానము శక్తి రెండింటి యొక్క సమ్మేళనము సర్వజ్ఞానము సర్వశక్తి లేకపోతే అనంత జ్ఞానము అనంత శక్తి ఈ రెండింటి యొక్క సమ్మేళనము ఆ విధంగా ఆ పరబ్రహ్మ ప్రకటమైనది ఆ సమ్మేళనానికే మనం దేవుడు అని పేరు పెట్టాం ఇంకా ఎవేవో పేర్లు కూడా పెట్టవచ్చు సో ఆ విధంగా ఆ ఈశ్వరుని రూపంగా ప్రకటమై ఇప్పుడు ఆ ఈశ్వరు అప్పుడు అలా ప్రకటమైతే జగత్ రావడానికి ముందు అలా ప్రకటమైతే తర్వాత ఆ ఈశ్వరు నుంచే జగత్ అంతా ఆవిర్భవిస్తే ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు తగుంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం సో ఈ సాధకుడు ఎవడైతే ఉన్నాడో వీడి బుద్ధి ఎందు ఆత్మ అంటే తన బుద్ధి అంటే బుద్ధియందు ప్రకాశం బుద్ధిని ప్రకాశింపజేస్తున్నాడు చైతన్య ప్రకాశము రూపంగా ఆ పరమాత్మయే ఏ పరమాత్మ యూనివర్సల్ పర్సన్ కింద ప్రకటమయ్యాడో అదే పరమాత్మ ఇప్పుడు నా హృదయంలో బుద్ధిని ప్రకాశింపజేసే చైతన్య రూపంగా ఉన్నాడు తమ్ము ఆత్మబుద్ధి ప్రకాశం అటువంటి పరమేశ్వరుణ్ణి ముముక్షువై శరణమహం ప్రపద్యే మోక్షమును కోరి సంసార బంధము నుండి విముక్తిని కోరి నేను శరణు వేడుచున్నాను అని మంత్రం అక్కడ ఆ సగుణ పరబ్రహ్మ ఈశ్వరుని స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో ఆ శరణు వేడుతున్నాను అనే ఒక సాధకుడు అన్నాడు ఉపనిషత్తులో ఆ సాధకుడు ఈ సందర్భంలో అర్జునుడు కాబట్టి మీరు శరణు వేడేప్పుడు లోకల్గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అని శరణు వేడుతారా లేక ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏ ఈశ్వరుణ్ణించి ఆవిర్భవించినవో ఆ ఈశ్వరుణ్ణి శరణు వేడుతారా అంటే నామరూపాలని శరణు వేడుతారా నామరూపాలకు అతీతమైనటువంటి సత్యాన్ని శరణు వేడుతారా అంటే దుర్బలమైన మనస్సు నామరూపాలనే శరణు వేడుతూ ఉంటాడు నామరూపాలని శరణు వేడిన ప్రతి సందర్భంలోనూ వీడికి ఎదురు దెబ్బ తగిలి నిరాశే మిగులుతూ ఉంటుంది అయినా ఆ నిరాశ నుంచి అమనుంచి వాడు నేర్చుకోవడం వాడు ఈ నామరూపాలను విడిచిపెట్టి మరో నామరూపాలు పట్టుకుంటాడు ఈ మినిస్టర్ని పట్టుకుంటే ఉపయోగం లేకపోయింది వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుందేమోనో లేదో మొత్తానికి సంథింగ్ ఆర్ దేద సో ఈ విధంగా మనిషి తన యొక్క సుఖము ఆనందము అనేవి ఈశ్వర శరణాగతి ఎందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి చాలా కష్టం అవుతుంది మనిషికి చిత్రం ఏంటంటే కొంతమంది ఇండియాలో ఉండగా పాఠాలు అవి గీత ఇక్కడ అవుతూ ఉంటాయండి ఇక్కడ దేనికి వెళ్ళరు అమెరికా వెళ్తారు అక్కడ పాఠానికి వస్తారు మొట్టమొదటిసారి మేము గీత అమెరికాలో వినా మీరు ఒక ఆయన గీత పాఠానికి వచ్చారు అమెరికాలో మీరు ఎక్కడుంటారండి అని అడిగితే హృషికేశ్లో ఉండే హీ కే ఫ్రమ్ హృషికేశ్ హృషికేశ్లో పుట్టాడు హృషికేశ్లో చదువుకున్నాడు హృషికేశ్లో కాలేజీలో బిఎస్సీ ప్యాసాయి ఎక్కడో ఐఐటీలోనో ఎక్కడో ఐఐటీలోనో ఏదో యూనివర్సిటీలోనో ఎంఎస్సి ప్యాస్ అయ్యాయి అమెరికా వచ్చి అప్పుడు గీత క్లాసులు తయారయ్యాడు పుట్టింది హృషికేశ్లో శివానందజీ వీళ్ళందరూ ఉన్నారు మహాత్ములు అందరూ అక్కడే ఉన్నారు అక్కడ గీత క్లాసుకి వెళ్ళాలంటే హీ హీ డి నాట్ ఫీల్ నీట్ ఫీల్ he felt that american sharanu vedite akada manaki america sharanagathilo ne manaki kurtarthu undanu anukunna america ona yuvakalu andaro american sharanu vertharu america sharanagathi chestha okay now they reach there and then they discover that they are not happy after all inta kashtapada america vellin taruvadu kuda they remain unhappy mar ela ga ipudu geetha paathana vastha కాబట్టి ఎనివే ది పాయింట్ ఈజ్ ముముక్షు నీవు సంసార బంధం విముక్తి కోరినట్లయితే ముముక్షురువై అది ఒక ప్రధానమైన క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే శరణాగతి అన్నది సరళంగా ముందుకు సాగుతుంది సో అర్జునుడికి ఆ క్వాలిఫికేషన్ ఉంది ఎందుకంటే య్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే అని అంటున్నాడు ఎందుకంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వినత్తి ధీర అని కఠోపనిషత్తులో మనిషికి ప్రతి సందర్భంలోనూ ఇదొక కార్యక్రమం ఇదొక ఛాయిస్ ఈ ఛాయ్ ఈ ఛాయిస్ మనిషి చేస్తేరా ఈ ఛాయిస్ పశు పక్ష్యాదులకు ఉండదు ఇప్పుడు కుక్కకి మురగాలనిపించింది అనుకోండి నేను మురగనా వద్దా మురిగితే బాగుంటుందా బాగుండదా ఈజీ టు ఎటికెట్ ఫాలో అయినట్టు అవుతుందా అవదా ఇన్ని సమస్యలు దానికి ఉండవు అది మొరగాలనిపిస్తే మురిగేస్తుంది దానికి మిగతా వాళ్ళు మనుషులు ఏమనుకుంటారు మిగిలిన కుక్కలు ఏమనుకుంటాయి అనేటువంటి వెరీ హైటెండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ దానికి ఉండదు అది మురిగేస్తుంది గాడిది వెనకాలకు వెళితే తన్నుతుంది గాడిది తన్నిందకు గాను దానికి ఎవళ్ళో లోకల్ లీడర్స్ ఎవళ్ళు శిక్ష వేయరు తరివేస్తారు కానీ అక్కడి నుంచి శిక్ష వేయరు దానికి పనిష్మెంట్ ఏమి మనిషి తన్నితే పరువు నష్టం దావా వేసే ఏదైనా చేయొచ్చు తన్నితే దానికి యూ కెనాట్ అప్పీల్ అయినస్ ఈ నేను అమెరికా యూ కెనాట్ ఫైల్ వేస్తూ ఉంటున్నాను అక్కడ మాటలు అమెరికాలో కూడా సూట్ ఫైట్ చేయడానికి వీలుండదు సో ఎందుకంటే ది డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్ ఛాయిస్ మనకే ఉన్నది మనకి ప్రతి సందర్భంలోనూ ఛాయిస్ వంకాయ కారం ఉండాలా కాకరకాయ కూర ఉండాలా ఇదో ఛాయిస్ కాకరకాయ కూర ఆరోగ్యానికి మంచిదే కానీ రుచి బాగుండదు వంకాయ కారం రుచిగా ఉంటుంది ఆరోగ్యం ఏమో చెప్పలేము ఇప్పుడు ఏం చేయాలి ఇదో ఛాయస్సు ఇది శ్రేయస్సు ప్రేయస్సు ఈ విధంగా ప్రతి స్టెప్లోనూ ఛాయిస్తే వాకింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలనుకుంటాడు అదే టైంలో ఎవరో బంధువులు రావడమో లేకపోతే ఏదో టీవీలో మంచి సినిమా వస్తూ ఉండడమో ఏదో ఇలాగొచ్చి పోలే దీని పని రేపు చూడొచ్చలే వాకింగ్ అనుకుంటాడు అలాగా అలా సరెండర్ అయిపోయాడంటే వాడి ఎక్సర్సైజ్ ఎన్నడూ ముందుకు వెళ్ళడం సో ఎవ్రీ స్టెప్ శ్రేయస్సు ప్రేయస్సు హితము ప్రియము హితమో అంటే మంచి చేసేది ప్రియమో అంటే ఆకర్షణీయంగా కనబడేది మనుషులకి ఆకర్షణ అనేది చాలా ప్రధానమైన అంశం ఆకర్షణ ఈ ఆకర్షణ అనేది ఎంత హాని కలిగిస్తుందంటే ఇప్పుడు మనకి ఫుడ్ కలర్స్ అని నాకు దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఫుడ్ కలర్స్ అని అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నింట్లోనూ కలర్స్ వేస్తాయి ఈ కలర్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ ఐటెం కలర్ ఈజ్ ఓన్లీ అపిరెన్స్ కోసమే ఉంటుంది ఇప్పుడు జిలాబీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో పౌడర్ వేస్తారు ఈ జిలాబీ తయారు చేస్తారు వాడు వాడు వేసే ఆ యెల్లో పౌడరు ఇట్ ఈజ్ ఎ బ్యాండ్ ఫుడ్ ఎడిటివ్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఈ డైస్ ఉంటాయి వీటిని గోడలకు వేస్తే శుభంగాని కడుపులో ఉండే ఆ ఇంటెస్టైన్స్కి ఆ కలర్స్ మంచిది కదక కానీ అవి వేస్తారు ఎందుకంటే అవి వేసి అది మెలమెల్లాటతో పచ్చగా ఉంటేనే వీడుకుంటాడు అది మామూలు దాని మామూలుగా దాని నార్మల్ కలర్లో ఉంటే వీడుకుంటాడు అంచేతనే మీకు మిఠాయిలు చూడండి పచ్చటివి అక్కడక్కడ పచ్చవి అక్కడక్కడ ఎర్రవి మామూలు శనగపిండి కలర్ కాకుండా ఈ పసుపు ఎరుపు అక్కడక్కడ ఉంటుంది ఎక్కడైనా మిఠాయిలో పసుపు పసుపు దాన్ని నార్మల్ కలర్ కాకుండా గ్రీన్ కలరు ఎల్లో రెడ్ కలరు ఇలాంటివి ఉన్నాయంటే మీరు ఆ మిఠాయి టచ్ చేయొద్దు ఎందుకంటే దట్ గ్రీన్ కలర్ వాట్ ఈస్ దిస్ గ్రీన్ కలర్ మిఠాయి గ్రీన్గా ఉండడం ఏంటండి మిఠాయి రెడ్గా ఉండడం ఏంటి మిఠాయి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కాదు అది క్రిమ్సన్ కలర్ దానికి అక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాడు వేశాడు అనమాట బతుకు సో అలాగే సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను ఈ స్వీట్ మీద ఈ సిల్వర్ ఫాయిల్ అని అది సిల్వర్ ఫాయిల్ కాదు అదే వాళ్ళేమంత పిచ్చోళ్ళండి మీ చేత సిల్వర్ తినిపించడానికి మీకు ఎప్పుడూ తోచలేదు వాడు సిల్వర్ ఫాయిల్ అంటాడే కానీ అది ఇట్ మే నాట్ బీ సిల్వర్ అని తోచలేదు గోల్డ్ ఆభరణాలకుంటారు అది ప్యూర్ గోల్డ్ అది దాంట్లో ఇంకా ఏవో కలవా రాగి అవో కలుస్తాయో కలవా మరి అటువంటిప్పుడు సిల్వర్లో కూడా ఏదో కలుస్తుందని మీకు ఎందుకు అనిపించదు నిజానికి దాంట్లో లెడ్ ఉంటుంది లెడ్ ఈజ్ ఎ పాయిజన్ ఇన్ఫ్యాక్ట్ లెడ్ ఈజ్ సచ్ ఎ హారండస్ పాయిజన్ ఇట్ ఈస్ సో మచ్ సో దెట్రైథైల్ లెడ్ విచ్ ఈస్ అన్ యాంటీనాకింగ్ ఏజెంట్ ఆఫ్ పెట్రోల్ ఈస్ బ్యాండ్ ఎందుకంటే పెట్రోల్లో లెడ్ వేస్తే వన్ పర్సెంట్ వేస్తారు అది ఫ్యూమ్స్ వస్తాయి ఆ ఫ్యూమ్స్ పీలిస్తే బాడీలో సెటిల్ అయిపోతుంది లెడ్ అది హాని కలిగిస్తుంది అందుకోసం బ్యాన్ చేశారు దాన్ని మీరు ఆ చేసిన బ్యాన్కి ఆపోజిట్గా ఈ సిల్వర్ ఫాయిల్ పుచ్చుకుంటూ ఉంటే శరీరంలో లెడ్ వస్తుంది శరీరంలో లెడ్ ఫారం అయితే దానివల్ల వచ్చే అనారోగ్యాలకి మన ఇండియాలో టెస్టులు లేవు లడ్ పెర్సంటేజ్ ఎంత ఉంది బ్లడ్లో ఎంత ఉంది టిష్యూలో ఎంత ఉంది దానికి టెస్ట్లు ఏం లేవు దాన్ని అసలు డాక్టర్కి డౌటే రాదు ఇది లెడ్ పాయిజన్ అని వాడికి తెలియడం కష్టం ఒకవేళ తెలివైన డాక్టర్ అయితే అది లెడ్ పాయిజన్ అయి ఉంటుందని వాడికి డౌట్ వస్తుంది డౌట్ వస్తే ఎలాగా యూ హ్యావ్ టు టెస్ట్ ఫర్ లెడ్ లెడ్ ఎంత ఉందో పీపీఎం పాటిస్ పర్ మిలియన్ ఎంత ఉందో టెస్ట్ చేయాలి టెస్ట్ చేయాలంటే శాంపుల్ తీసుకుని జర్మనీ పంపించాలి జర్మనీ నుంచి రిపోర్ట్ వస్తుంది పదిహేను రోజుల తర్వాత అప్పుడు లెడ్ పాయిజన్ అని తెలుస్తుంది అప్పుడు దానికి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన మందులు వేసుకోవాలి ఏ ఏమిటి ఇదంతా ఇదంతా ఏమిటంటే సిల్వర్ ఫాయిల్ ఆకర్షణ ఇదంతా ఒకప్పుడు ఈ పెట్రోల్ ఫ్యూమ్స్లో లెడ్ ఉండేది దానికి మనం ఏం చేయలేము పెయింట్స్లో లడ్డు ఉంటుంది సరే దానికి మనం ఏం చేయలేము మరి దీనికి కాబట్టి ఈ ఆకర్షణ అన్నది ఎంత హాని చేస్తుందో చూడండి శ్రేయస్చ ప్రేజశ్చ మనిషి ఆకర్షణకి పోతాడు లడ్ ఈ సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్లు కొనుక్కుపోతారు కొనుక్కుపోయి దాంతో సహా భక్షిస్తా నేను ప్రతి వాళ్ళకి చెప్తా ఉంటా సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్ దొరికిపోకండి ఎనీవే శ్రేయశ్చ ప్రేయశ్చ మనిషికి ఆకర్షణీయంగా ఒకటి ఉంటుంది హితాన్ని చేసేది మరొకటి ఉంటుంది హితమును చేయదు హితమును చేసేది ఆకర్షణీయంగా ఉండదు మీకు మహాత్ముడు మహా ఆకర్షణీయంగా ఉన్నాడు జల్తార్ పట్టు వస్త్రాలు ధరించాడు జట్ ప్లేన్లో వచ్చాడు జట్ మహాత్ములు వచ్చాడు మీకు పాఠం చెప్పేదే ఉండదు లక్ష్మీ సేదీస్ పాఠం ఉండదు ఆకర్షణే ఉంటుంది మీకు పాఠం కావాలా ఆకర్షణ కావాలంటే జనాలకు ఆకర్షణే కావాలి విద్యార్థులకు పాఠం కావాలి సో ఇట్స్ సో శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే రాసల చేశాడు మురళి వాయించాడు డ్యాన్స్ చేశాడు దాండియా చేశాడు అలాగే కాలక్షేపం చేసేయచ్చు దట్ ఈస్ వన్ వన్ థింగ్ బట్ దెన్ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు శ్రేయస్ అది కావాలి నేను ఇంతదాకా శ్రీకృష్ణుడి దగ్గర శ్రేయస్సుని కోరలేదు అర్జునుడి యొక్క అనుభవం అలా ఉంది ప్రేయస్సునే కోరాడు సో శ్రేయస్సుని ఈనాడు కోరుతున్నాడు శ్రేయ శ్రేయస్యాత్ మనం చాలా పిక్నిక్కి వెళ్ళాము చాలా విహారాలు చేసాం నాకు ఇప్పుడు మాత్రం అలాంటిది కాదు ఐ వాంట్ శ్రేయస్ సో ఈ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతహ ఇవి మనుష్యుడికి ప్రతి మనుష్యుడికే ఈ సమస్య లేదు దేవతలకు కూడా ఈ సమస్య లేదు మన దేవతలని వాళ్ళకు కూడా ఈ సమస్య లే వండుకుండకపోవచ్చు బహుశా సో మనకే ఉంది సమస్య మనుష్యం ఏతహ ఆ ఇతహ మనుష్యుణ్ణి సమీపిస్తాయి ఇదిగో నేనున్నాను అని శ్రేయస్సు వస్తుంది ఇదిగో నేనున్నాను అని ప్రేయస్సు వస్తుంది వీడు ఏం చేస్తాడంటే శ్రేయస్సును త్రోసిపుచ్చి ప్రేయస్సును పట్టుకుంటాడు అది ఓ స్టేజ్ వచ్చేప్పటికీ ఆ దాన్ని రివర్స్ చేసి ప్రేయస్సును త్రోసిపుచ్చి శ్రేయస్సును పట్టుకోవాలి కాబట్టి నాకు నువ్వు శ్రేయస్సును బోధించవలసినది శ్రీకృష్ణుని ప్రేయస్సు బోధించకంటే ప్రేయస్సు కూడా బోధిస్తాడంట సో నాకు శ్రేయస్సు చెప్పవలసినది శిష్య సో ఇంకా ఇంకొక అంశము ఈ కార్పణ్యము అన్నది ఒకటి ఉంది ఎందుకంటే ఇంకా కాంటెక్స్ట్ వదిలిపెట్టేస్తున్నాం అయిపోతుంది కాంటెక్స్ట్ డిస్కషన్ ఈజ్ కమింగ్ టు ఎన్ అండ్ ఇంకా కాంటెక్స్ట్ చాలా కాలం డిస్కస్ చేసాం ద నౌ వీ విల్ రైజ్ అబౌ ది కాంటెక్స్ట్ అండ్ ఎక్కడో మధ్యలో మళ్ళీ రెండో అధ్యాయంలో వరడదున శ్లోకాలు వస్తాయి ప్యూర్లీ కాంటెక్స్ట్ అక్కడ మళ్ళీ ఒకసారి కాంటెక్స్ట్ గుర్తు చేసుకుంటాం అక్కడతో కాంటెక్స్ట్ ఆకరు ఇంకా మిగిలినంతా ఉప వేదాంతమే వేదాంతమే సో ఇక్కడ కూడా కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్రెడీ స్లోలీ బీయింగ్ డ్రాప్డ్ అవే కార్పణ్యము అనేదాన్ని ఉపనిషత్తుల్లో నిరూపణ చేశారు దానికి డెఫినేషన్ కూడా ఇచ్చారు ఏమిటి లోభము వేదాంతుల లోభమేది ఇది ధనానికి సంబంధించిన లోభం కాదు ఆ లోభం ఎలాగూ ఉంది ఇక్కడ లోభం ఏమిటంటే బృహదారంకంలో ఇది తరచుతో కోడ్చేస్తారు అంటే తరచుగా అంటే విద్వాంసులు కోర్ట్ చేస్తారన్న అభిప్రాయం యోవై గార్గి ఏతదక్షరం అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ కృపణుడు అంటే కార్పణ్యము అనే దోషం గలవాడు ఎవడంటే ఓ గార్గి గార్గి యాజ్ఞవల్క్య సంవాదం గార్గి అనే ఆమె మన భారతీయ తత్వశాస్త్రంలో ఒక అత్యున్నత స్థాయికి చెందిన ఒక స్త్రీ సో నారీ ధర్మం ఎంత ఉన్నత స్థితికి చేరిందో చూడండి జిజ్ఞాసువులలో గొప్పగా ఎవరినైనా ఒక నారీని చెప్పాలి అంటే మైత్రే అని చెప్తారు పతివ్రతలలో నారిని చెప్పాలి అన్నట్లయితే చాలామందిని చెప్తారు సావిత్రి మరొకళ్ళు మరొకళ్ళు జిజ్ఞాసువులలో నారీ నారీ ధర్మంలో జిజ్ఞాసువులు ఉన్నారా అన్నట్లయితే ఎస్ మైత్రే అయితే నారీ ధర్మంలో నారీ అంటే స్త్రీ అర్థం సో నారీ ధర్మంలో జ్ఞానులు ఎవరైనా అంటే గార్గి అది జనక మహారాజు సభ అక్కడందరూ అందరూ సమ గునుగూడు ఉన్నారు సమావేశమై ఉన్నారు జనకుడు చక్రవర్తి జ్ఞాని సో ఆ సమావేశంలో యాజ్ఞవల్క్యుని యొక్క సామర్థ్యం ఎంతటిది ఇతడు ఎన్ ఎట్టి మహాత్ముడు అనేటువంటి ప్రసంగం వస్తుంది వస్తే అయితే ఈ సంగతి ఎవళ్ళు తెలుస్తారు యాజ్ఞవల్క్యుని ఎవో రెండు ప్రశ్నలు వేస్తే తెలుస్తుంది కదా ఆ ప్రశ్నలు ఎవళ్ళు వేస్తారు ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన యోగ్యుడు అని హూ ఈజ్ గోయింగ్ టు రికమెండ్ దట్ అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా గార్గిని గార్గి అప్ప చెప్తారు ఆపని ఆవిడు ఉంది ఇప్పుడు గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి ఎమయ్య ఈ దీనికి ఏదైనా చెప్పు అని ప్రశ్న వేసుకుంది ఆయన చెప్తాడు ఇంకో ప్రశ్న వేసుకుంది చెప్తాడు అలాగే గార్గి యాజ్ఞవల్క్య సంవాదం ఈ సంవాదం అంతా అయిన తర్వాత ఆవిడ సభను ఉద్దేశించి చెప్తుంది యాజ్ఞవల్క్యుడు మహాత్ముడు మీరు ఆయన్ని ఆదరించండి ఆయన రికమెండ్ చేస్తున్నాడు పరీక్ష ఆవిడ పరీక్షాధికారి సో దిస్ ఈజ్ ది సంవాద ఇన్ బృదరణికోపనిషత్తు అక్కడ గార్గి వేసిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్తున్నాడు యోవై గార్గి అంటే ఓ గార్గి ఎవడైతే ఈ లోక ఈ ఏతదక్షరం అవిదిత్వ ఆ అక్షర పరబ్రహ్మని బోధిస్తాడు దాని గురించి చెప్తాడు ఈ అక్షర పరబ్రహ్మను అంటే తన హృదయంలో వినాశములైన ఆత్మచైతన్యరూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈ ఏకైక సత్యాన్ని ఎవడైతే తెలుసుకోకుండానే మానవ జీవితాన్ని ముగిస్తాడో ప్రైతి చచ్చిపోతాడో సహా కృపణ వాడు కృపణుడు లోభి అదేవిటి దాంట్లో లోభమేముందంటే లోభం అంటే అక్కడ పరమేశ్వరుడు వీడికి బుద్ధిశక్తి ఇచ్చాడు ధనాన్ని ఇచ్చి ఆ ధనాన్ని ఎవడు ఖర్చు పెట్టాడో వాడు లోభే అయినట్టుగా బుద్ధిశక్తిని ఇచ్చి దాన్ని వాడు వినియోగం చేయకపోతే దాన్ని లోభి అని అన్నారు ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి ఈనాటి వరకు అర్జునుడు లోక వ్యవహారాలని